ం శ్రీగురుభ్యో నమ స్మృతిస్మృతిపురాణానామాలయ నమామిద్భగపాదశంకరం లోకశంకరం ఓం సహనా సహనౌనస్సు సహవీయంకర వామహ తేజస్వినామీతమస్తు మామై ి అన్యాస్ అన్యోసామోహమస్మీతి నవేదా పశు స దేవానా అత పశురివ సర్వాసు అధిర్థ ఇప్పుడు ఈ అధికృత శబ్దానికి అధికార అధికృత అధికార అధికారము గలవాడు అధికృతుడు మనం మామూలుగా లోకంలో అధికారము అంటే ఏదో పవర్ అనుకుంటారు అదే కర్మయోగం దగ్గరకు వచ్చేప్పటికీ అధికార అంటే సంబంధ అధికార ఫల సంబంధ అని మీమాంసకుల యొక్క నిర్ణయం అయితే కర్మణ్యేవాధికారస్తే అన్న చోట కర్మ గురించి చెప్తూ ఉంటే కర్మణ్యవతే ఫల సంబంధ అని ఎక్కడ పుట్టుతుంది నటు మాతే మాతే ఫలషు అని పక్కనే అనుకుంటాయి కాబట్టి ఆ ఫల శబ్దాన్ని డ్రాప్ చేసి సంబంధ అని పెట్టుకోవాలి కాబట్టి కర్మణ్యేవ అధికార అంటే సంబంధ వాళ్ళు మీమాంశకులలా చెప్తారు అధికార విధి అంటే ఒక మనిషికి కర్మకి సంబంధాన్ని ఏర్పరిచే విధి ఏ విధంగా సంబంధం ఏర్పడుతుంది కామన్ అని బట్టి సంబంధం ఏర్పడుతుంది కాబట్టి కానీ లోకల్లో ఏమనుకుంటారో అధికారం ఉంటే ఏదో అధికారం అనుకుంటారు యోగ్యత అని కూడా ఒకప్పుడు చెప్తే చెప్పవచ్చు సంబంధం ఇస్తే మోస్ట్ టెక్నికల్లీ కరెక్ట్ వర్డ్ అది కరెక్ట్ మీనింగ్ సో ఇప్పుడు సర్వార్థషు కర్మతో అధికృత మనిషి కర్మల ఎందు అధికారము గలవాడవు అంటే కర్మలతో వాడికి సంబంధం ఏర్పడుతుందనే అభిప్రాయం అంతేగాని కర్మల్లో వీడికి అధికారం వచ్చేస్తుందంటే ఏదో అయిపోతుంది అనుకున్నారు కర్మలతో సంబంధం ఏర్పడుతుంది అని అర్థం అంతకంటే ఇంకేమీ కాదు ఎటువంటి కర్మలు సర్వార్థేషు అనేకములైన కోరికలను తీర్చేటువంటి కర్మలు ఒక్కొక్క కర్మకే ఒక్కొక్క అర్థము అర్థము ఫలము ప్రయోజనము లేక ఫలముంటుంది అలా సర్వార్థేషు కర్మసు అధికరుత కాబట్టి అనేకానేకములైన అర్థములు అంటే కోరబడి అర్థతే కోరబడేవి ఉంటాయి దానికి తగ్గట్టుగా కర్మలు ఉంటాయి ఈ కోరిక గలవాడల్లా కర్మల ఎందు సంబంధాన్ని కలిగి ఉంటాడు అధికృత ఇది ఎలాగంటదంటే పశురీవ ఈ మాట మీమాంసకులకి చెప్తే వాళ్ళు వాళ్ళు చాలా మనస్సు నొచ్చుకు నొచ్చుకుంటుంది వాళ్ళకి అదేమిటి మేమేమో అగ్నిష్టోమో వాజపేయం మొదలైనవన్నీ కష్టపడి చేస్తుంటే మమ్మల్ని పశురీవ అంటాడా అని వాళ్ళు కష్టపెట్టుకుంటారు అది మరి ఈ మంత్రాలన్నీ మరి వెళ్ళించేది వాళ్లే కాబట్టి తప్పించుకోవడానికి అవకాశం లేదు పశువుకి ఇప్పుడు ఆవుకు ఉందనుకోండి ఆవుకి అధికారము కలదు ఏమిటి అధికారము అంటే పాలిచ్చుట ద్వారా వీటితో సంబంధం ఏర్పడింది కదా బరువులను మోయుట ద్వారా వీటితో సంబంధం ఏర్పడింది అంటే అలాగంటే సంబంధం లేదు విద్యాయాశ్చ కార్యం సర్వాత్మభావాపత్తి ఇత సంక్షేపతో దర్శితం మరి కర్మ యొక్క సంబంధం ఆ విధంగా ఉన్నది కర్మ వీడిని ఏం చేస్తుందంటే దేవతలకి వీడికి మధ్యన ఒక సంబంధాన్ని ఏర్పడుస్తుంది వీడు దేవతలకి హవిస్సులను సమర్పిస్తూ ఉంటాడు వాళ్ళు వీడికి కోరికలను తీరుస్తూ ఉంటారు ఆ విధంగా దానా పెడుతూ ఉంటారు ఎందుకి అవుకి అదేమో వీడికి పనులు చేసి పెడుతూ ఉంటుంది ఆ రకంగా వీడికి దేవతలకి సంబంధం అది నడుస్తూ ఉంటుంది కర్మను బట్టి వచ్చింది ఆ సందర్భం సంబంధం మరి విద్య అంటే విద్య అంటే జ్ఞానము విద్య యొక్క ఫలము కార్యం అంటే ఫలము విద్య వల్ల లభించేది ఏమిటంటే సర్వాత్మభావము ఇంకా పరిచ్ఛిన్నమైన కర్తృత్వ భోక్తృత్వములతో కూడిన వ్యక్తిత్వమును విడిచిపెట్టి దానికి అతీతంగా ఇప్పుడు సర్వాత్మభావాన్ని పొందుతాడు అదే మోక్షము ఇచ్చేత సంక్షేపతో దరిక్షితం ఇప్పుడు అక్కడెక్కడో స్వర్గం ఉంది నేను కర్మ చేసి అక్కడికి పోవాలి అంటే కర్మ అవసరం పడుతుంది నా హృదయము స్వర్గము గలదు అన్నవాడికి కర్మ అవసరం అవుతుందండి నా హృదయంలోనే ఉంది స్వర్గము ఇప్పుడు తన చుట్టూ ఉండే జీవితాన్ని స్వర్గం చేసుకోవడం చేతగాక తన హృదయంలో స్వర్గాన్ని ఆవిష్కరించుకోవడం చేతగాక ఆ స్వర్గం ఎక్కడో పైన ఉందని నిర్ణయించుకుని ఆ స్వర్గం కోసం అర్రులు చాచి వాడికి కర్మ అవసరమవుతుంది తప్ప తన చుట్టూ ఉన్నదాన్ని స్వర్గమయం చేసుకోవచ్చు తర్వాత తన హృదయాన్ని స్వర్గమే ఆవిష్కరించుకుంటే కర్మతో ప్రయోజనమే ఉన్నది అయ్యి పనిదో అవుతూ ఉంటుంది దీనికోసం కామ్య కర్మలను రుష్టించవలసిన అవసరమే ఉండదు కాబట్టి అదే సర్వాత్మభావా భక్తి అని ఇదంతా కూడా మనం చూసి ఉన్నాము ఆయన ఏమంటారు అంత విస్తారంగా చెప్పి సంక్షేపతో దర్శితం అవుతుంది అంటే ఆయన ప్రాణానికి అది సంక్షేపంగా అనిపించింది మన ప్రాణానికి చాలా విస్తారంగా అనిపించింది అంటే ఆయనకి అది సంక్షేపం అనిపించింది ఓకే సర్వాహియముపనిషద్ విద్యా విద్యా విభాగ ప్రదర్శనైవ ఉపక్షీణ ఈ ఉపనిషత్ అంతా కూడా సమాప్తమైనది ఏ విధంగా సమాప్తమైనది మొత్తం ఉపనిషత్తులు అంతటా కూడా ఇదిగో ఇది విద్య ఇది అవిద్య అవిద్య అంటే కర్మ కర్మ భేదపూర్వకమైన ఉపాసన కర్మ వీటికంతకే అవిద్యా క్షేత్రం అది ఫీల్డ్ ఆఫ్ ఇగ్నరెన్స్ అండ్ దిస్ ఇస్ విద్య మీ పూర్ణము అని తెలుసుకున్నట విద్య మీరు ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నానండి బాగులేనండి బాగులేకపోవడండి బాగులేని అప్పుంటే బాగులేరు బాగున్నానని అనుకుని చూడండి అసలు ఏమవుతుందో బాగానే ఉంటారు ఏదో కొంచెం ఒంట్లో నల్లతగా ఉందండి దానికేముంది ఒంట్లో నల్లత అన్నది అందరికీ సమానమే ఏదో ట్యాబ్లెట్లు వేసుకుంటే అది నడుస్తూ ఉంటుంది ఎప్పటికైనా పడిపోయేదే కదా ఈ దేహం అది పెర్ఫెక్ట్గా ఉండదు ఎవరికి కూడా డాక్టర్లు కూడా వైద్యాలు చేయించుకుంటూ ఉంటారు దీంట్లో పెర్ఫెక్ట్ ఎవరికి ఉండదు పహి పహిల్ వాళ్ళు వీళ్ళు కూడా వైద్యాలు చేయించుకుంటూ ఉంటారు ది వరల్డ్స్ బెస్ట్ అథ్లెట్ అని టెన్నిస్ ఇది అని అథ్లెటిక్ గేమ్ ఒక రెండు మూడు గంట నాలుగు గంటల సేపు ఆ టెన్నిస్ బ్యాట్ పట్టుకుని ఆ బంతిని అలా ఉండాలి మనం రెండు సార్లు పుడితే మనకి బుధవ బెనికి కట్లు కట్టుకోవాల్సి వస్తుంది అలాంటిది వాటి నాలుగు గంటల అక్కడ నిలబడి ఆ టెన్నిస్ బాల్ని చాలా బలంగా కొడుతూ ఆడుతూ ఉంటారు అది మొత్తం ఫుట్బాల్ కంటే కూడా ఎక్కువ అథ్లెటిక్ గేమ్ అని ప్రసిద్ధి టెన్నిస్ ఆ టెన్నిస్లో మోస్ట్ అథ్లెటిక్ పేరు జోకవిచ్చిన ఉన్నాడు మోస్ట్ అథ్లెటిక్ పర్సన్ అతనికి భుజం పెడిగింది ఇప్పుడు ఆరు మాసాలు వైద్యం చేయించుకుంటున్నాడు ఆపరేషన్ ఆరు మాసాలు వైద్యము రెస్ట్ కాబట్టి జోక విచ్చిక ఒళ్ళు నొప్పులు చేస్తే వీరు దేవుతా ఒళ్ళు నొప్పులు చేసే కంప్లైంట్ చేసే హక్కు కూడా లేదు కనుక పూర్ణం మీ స్వరూపము పూర్ణము అని మీరు తెలుసుకుంటే సరిపడుతుంది స్వరూపము పూర్ణము మేమున్నా బొలారంలో మెడిటేషన్ ఒకటి చేయించే చిన్న మెడిటేషన్ పది నిమిషాలు నా మటికి నాకే చాలా నచ్చింది నా మెడిటేషన్ ఇది చాలా బాగుంది ఒక పూర్ణత్వ అనుభవానికి మనం తెచ్చుకుంటే ప్రయత్నం చేసుకుంటే వస్తుంది కాబట్టి ఈ ఉపనిషత్వం అంతా కూడా ఇదిగో ఇది విద్య అంటే తెలుసుకోవాల్సింది ఇది తెలుసుకోకపోతే నువ్వు కర్మల్ని ఉపాసనల్ని భేదపూర్వకని ఉపాసనల్ని నిందించడం అనేది అభిప్రాయం కాదు భేదపూర్వకమైన ఉపాసనకి ఇక్కడ చోటు లేదంటే రాముడు వేరు నేను వేరు అంటే ఇక్కడ ఈ ఉపనిషత్తులు ఫిట్ అవ్వద్ది బచ్చా బచ్చా రామ్ హై అన్నారనుకోండి ఫిట్ అవుతుంది అది ఫిట్ అవుతుంది అంతేగాని రాముడు అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఉన్నా అది ఫిట్గా ద్వైతవుడితే ఎలా ఉంటుంది ఒక ద్వైత శాస్త్రంలో నియమం ఉంది ఆ నియమం ఏంటంటే మీరు రాముడిని డైరెక్ట్గా పూజ చేసే హక్కు మీకు లేదు అధికారం మీకు లేదు మూలరాముడు అంటారు మూలరాముడు మూల ఉన్న రాముడు అని కాదు మూల అంటే మౌలికమైన ప్రధానమైన రాముడు అంటే వైకుంఠంలో ఉండే రాముడు వేరు మూల అంటే సంస్కృతం మూల తెలుగు మూల కాదు ఓకే ఓకే మూల మూలరాముణ్ణి మీరు డైరెక్ట్గా మీరు పూజ చేయకూడదు మీరు ఆరాధించరాదు ఉపాసన చేయకూడదు మీరేం చేయాలి ఓ మహాత్ముడు ఒక ఆయన ఉన్నాడు ఆయన హృదయంలో మూలరాముణ్ణి ఆయన ఆరాధిస్తాడు మీరు ఆయన హృదయంలో ఉండే రాముణ్ణి ఆరాధించాలి ఇది ఎలాగంటే సో ఐ వర్షిప్ గాడ్ హోలీ ట్రినిటీ ఐ వర్షిప్ గాడ్ త్రూ హిస్థాన్ ద క్రైస్ట్ అని అది పాపం క్రైస్ట్ చెప్పలేదు వీళ్ళు తర్వాత వాళ్ళు అలా చెప్పారు రాముడు ఎప్పుడన్నా అలా చెప్పాడా అలా చెప్పలే తర్వాత వాళ్ళు అలా పెట్టారు అది అంటే ద్వైత సంప్రదాయం అంటే అలా ఉంటుంది మీరు డైరెక్ట్గా మీరు ఈశ్వరుణ్ణి డైరెక్ట్గా కొలవడానికి వీరలేరు పూర్వం జమీందారు గారిని కలవాలంటే ముందు దివాని గారిని కలిసి తర్వాత జమీందారు గారిని కలవాలి దివాన్జీని కలవకుండగా జమీందారిని కలిసేటువంటి హక్కు ఎవరికి లేదు దీని మీద శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వాళ్ళు చాలా చక్కటి కథలను రాసినారు ఎప్పుడైనా చదవండి వడ్ల గింజలోని శ్రీపాది సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన దాంట్లో దివానిజీ గురించి చాలా వస్తుంది కథ ఆ జమీందారు గారికినూ ఈ సామాన్యుడికి మధ్యలో దివాన్జీ గారు అడ్డుపడిపోతూ ఉంటారు అలా మధ్యలో ఒక ఇంటర్మీడియట్గా ఒకళ్ళు ఉండి తీరాలి అంటే ద్వైతం అంటే అలా ఉంటుంది భేదము నాకు దేవుడికి భేదం దగ్గర ఆగదు నాకు దేవుడికి మధ్యలో ఒక దళారీ ఇంకొక ఆయన ఉండి తీరాలి చూడండి భేదం ఎలా వచ్చిందో అలా ఉంటుంది అదంతా కూడా అవిద్యా మార్గం ఆ విధంగా ఉంటుంది వేరే విద్యా మార్గంలో మీ పూర్ణత్వాన్ని మీరు తెలుసుకుని కృతార్థులు కావచ్చు ఈ ఉపనిషత్తు అంతా కూడా మానవులారా చూడండి ఇదిగో ఇది విద్య ఇది అవిద్య అని తేడాన్ని చూపించడతోటే ఈ ఉపనిషత్తు పరిసమాప్తమవుతున్నది యథాష అర్థ రత్సాస్త్ర తా ప్రదర్శిష్యా మహా మొత్తం వేదాంత శాస్త్రమునకు తాత్పర్యం ఇదియే ఇది విద్య ఇది అవిద్య ఆ తేడాన్ని మీరు తెలుసుకుని ప్రవర్తిల్గా వివేకం వివేకానికే ప్రాముఖ్యం విభాగ ప్రదర్శనము ఇది విద్య ఇది అవిద్య అనే తేడాన్ని మీరు తెలుసుకోండి క్షేత్రం ఇది ఇది క్షేత్రజ్ఞుడు అనే తేడా తెలుసుకున్నట్లుగా మీరు తప్పనిసరిగా ఈ కూడా తేడాన్ని తెలుసుకోవాలి ఈ మొత్తం వేదాంత శాస్త్రం యొక్క తాత్పర్యము ఇటులోనే ఉన్నది ఈ విషయాన్ని మేము ఈ ఉపనిషత్తులో అక్కడక్కడ సందర్భాన్ని బట్టి ఉంటాము అని ఆయన అంటున్నారు ఇది ఒకటి నాలుగు కదా ఇంకా చాలా ఉంది ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తులో సందర్భం వచ్చినప్పుడల్లా మేము నిరూపిస్తాము మీకు అది మైత్రేయ బ్రాహ్మణం మీరు చదవబోతున్నారు పుప్పాల గారు చెప్పబోతున్నారు అది సెప్టెంబరు నాలుగో తారీఖు నుంచి అప్పుడు మళ్ళీ ఇగో ఈ విద్య అవిద్య అనే విభాగ ప్రదర్శనమును మీరక్కడ విస్తారంగా చూడబోతున్నారు కాబట్టి మీరు తప్పకుండా అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చు ఇక కర్మ గురించి మాట్లాడుతున్నారు కర్మ ధర్మాఖ్యం ఇది పూర్వపక్షం సర్వానేవ కర్తవ్యతయాయంతృ పురుషార్థ సాధనంచ అప్పుడు కర్మ అనగానే లౌకికమైన కర్మల గురించి వాటిని చేయండి అని కానీ చేయొద్దని కానీ పెద్ద పేచీ ఏమీ లేదు ఏదో లౌకిక వ్యవహారాన్ని బట్టి ఏవో చేసుకుని వాళ్ళు చేసుకుంటారు వైదిక కర్మ వేదము కర్మలను విధించింది ఎప్పుడైతే వేదము విధించిందో దానికి ధర్మం పేరు వచ్చింది కాబోయి ధా వచ్చింది శోధనాలక్షణోర్థం ధర్మ శోధన అంటే విధి విధి కనుక దానికి విధించింది ఈ కర్మని మీరు చేయండి అని కనుక వేదవాక్యం చెప్పింది అంటే ఆ కర్మ ఇప్పుడు ఇంక కర్మ కాదది అది ధర్మం అయిపో ధర్మం అయిపోయి అదేం చేస్తుంది నియమిస్తుంది ధర్మం ఎప్పుడైతే ఉన్నారో ధారయత్య ధర్మ అది పూర్వపక్షం అది అందరినీ నియంత్రిస్తుంది ధర్మం ఇప్పుడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లాస్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి ఫస్ట్ టైం ఈ మోడర్న్ హిస్టరీలో ప్రతి ఈ మధ్యన వాళ్ళందరూ డబ్బులు మార్చుకున్నారు కదా ఒక ఆయన ఇరవై కోట్లు మార్చాడు ఇప్పుడు ఆయన పీక్ చుట్టుకున్నాడు ఆ ఇరవై కోట్లు ఎక్కడి నుంచి పట్టుకోవచ్చావు నువ్వు ఏదో పాతి వేలో యాభై వేలో మార్చేది అంటే పోనీ అనుకోవచ్చు రెండు పాయింట్ ఐదు లక్షలు వాళ్ళు లిమిట్ కూడా పెట్టారు ఈయన వెళ్ళి ఇరవై కోట్లు మార్చేశాడు ఆ నన్ను పట్టుకునేవడలే పాతి యాభై వేల నుంచి లేని ఇప్పుడు వచ్చిందా అని ఒక జబర్దస్త్తో మార్చాడు ఇప్పుడు పట్టుకున్నారు పట్టుకుని జైల్లో పెట్టడానికి తయారీలో నడుస్తుంది కాబట్టి సో ధర్మము ఆ ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ కి ధర్మము అని పేరు ఆ లాస్ట్ మరి సమాజాన్ని అంతా లేదా నిగ్రహిస్తున్నాయా లేదా అలాగే వేదోక్తమైన ధర్మం ఏది అది సకల పురుషులను సర్వానేవా అందరినీ మళ్ళీ దానికి ఎక్సెప్షన్స్ ఏమి అందరినీ నియ నియంత్రిస్తాయి ఏ విధంగా నియంత్రిస్తాయి చెయ్యి కర్మని చెయ్యి కర్తవ్యతయా నియంత్రు నీకు ఇది తప్పక చేయదగినది చేయి అని నియంత్రిస్తూ ఉంటాయి ఊరికే నియంత్రించి వీళ్ళందరినీ బలవంతంగా కర్మల్ని చేయించడం మాత్రమే కాదు వృషార్థ సాధనంచ నీవు కోరుకునేది నీకు లభిస్తుంది కూడా కర్మ చేత నువ్వేం కోరుకుంటున్నావు డబ్బు కావాలి లభిస్తుంది చేసుకో కర్మ చేయి కర్మ చేయి మాకు భోగాలు కావాలండి డబ్బు అది లభిస్తుంది ఈ కర్మ చేయి మాకు స్వర్గం కావాలి ఈ కర్మ చేయి మాకు మోక్షం అని ఏదో విన్నావు అది కావాలి దానికి మేము కర్మని చెప్తాం మేము కర్మ దగ్గర వెనకాడేది లేదు దానికి మేము కర్మని పోషిస్తాం దానికి కూడా ఒక పూజను చెప్తాం మా దగ్గర చాలా పూజలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా కర్మని ఆచరించవలసి ఉంటుంది తస్మాత్తు తేన ఇవ చే స్వలోక పరమాత్మాఖ్య అవిజిత అభిప్రాతే కనుక ఆ కర్మచేతనే మీకు ఈ లోకము లభిస్తుంది ఏ లోకం కావాలి మీకు ఆత్మాలోక అని కదా మీరు అంటున్నారు ఆత్మనే లోకమే కావాలి స్వలోక ఇదంతా చదివాం మనం స్వలోక ఆత్మా లోక అది కావాలని మీరు అంటున్నారు మంచిది మీరు కర్మ ద్వారానే ఆ లోకము లభిస్తుంది కాదండి అది జ్ఞానం ద్వారా లభిస్తుందని కదా అన్నారు మరి జ్ఞానం అక్కర్లా అపి ప్రాప్త జ్ఞానం అక్కర్లేదు ఇప్పుడు ఎవరో వచ్చి మీకు తెలియకుండా మీ జేబులో ఓ లక్ష రూపాయలు పెట్టేసి వెళ్ళిపోయారనుకోండి ఆ లక్ష రూపాయలు మీకు ఉపయోగపడతాయా ఉపయోగపడవా ఉపయోగపడతాయి తెలియకుండా పెట్టినా కూడా ఉపయోగపడతాయి మీకు ఎవరిలో మీకు తెలియకుండానే ఎవరిలో మీకు కొంత సంపదని ఇచ్చారనుకోండి అది ఉపయోగపడుతుంది ఎవరు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ తెలియకపోయినా కూడా ఉపయోగపడతాయి అలాగే మీ ఆత్మలోకాన్ని కర్మచేత మీరు పొందవచ్చును తీరా పొందేక ఇంకా దాన్ని తెలిసి పొందేలా తెలియకుండా పొందేరా నీ గోల్ అంతా అనవసరం తెలియకపోయినా సరే కర్మతో మీరు దాన్ని పొందేయచ్చు కాబట్టి కర్మకాండ ద్వారా అనేక ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉంటే మీరు కొత్తగా ఇప్పుడు వచ్చి ఆత్మలోకం అనేది ఒకటి ఉన్నది దాన్ని మీరు పొంది తీరాలి దాన్ని తెలుసుకోవడం ద్వారా పొందండి అని ఈ విధంగా పెట్టడానికి వీలు లేదు పదనీయత్వేన క్రియతే కర్మ ద్వారా అనేకాన్ని పొందొచ్చు స్వర్గాన్ని పొందొచ్చు అర్థకామాలని పొందొచ్చు చాలా వాటిని పొందొచ్చు ఏమిటి ఆత్మని పొందుతాను ఏమిటి ఆత్మని పట్టుకుని దాన్ని అది మాత్రమే నువ్వు పొందాలి మిగతావన్నీ పొందినా పొందకపోయినా పర్వాలేదు ఈ ఆత్మని మాత్రమే పొందాలి అని ఇదేదో జబర్దస్తి వ్యవహారంగా ఉండే ఎక్కడో పెళ్లి చేసుకుని అమ్మాయితో కలిసి చక్కగా హనీమూన్కో దేనికో వెళ్ళాలనుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆత్మనే పొందాలని చెప్తారా మీరు కాబట్టి ఓ బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు ఓ ఫోటో ఎంతో సంపాదించాలని అనుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి ఇదంతా అనుకున్నాం ఆత్మనే పొందాలని అలాగా ప్రత్యయవ పద పదనీయత్వైన కిం క్రియతే అదే పొందదగినది అంటూ ఈ రకమైన ఈ పట్టుదల ఏమిటి అసలు కారణమేమి నిత్యత ఆహా అనే ప్రశ్నకి సమాధానంగా తర్వాతి మంత్రము వచ్చుతున్నది జరపడిందండి పూర్వపక్షం ఇప్పుడు అథయో వై అస్మాం లోకమదృష్ట ప్రైతి స ఏనమో నృనక్తి వేదో వా అనను అయ్యవా కర్మ అకృతం ఓకే చూడండి అథ అంటే నువ్వు చెప్పింది బానే ఉంది అది సరికాదు కొంచెం జాగ్రత్తగా విను అని అర్థం అథ శబ్దానికి ఒక సో చూడండి మనిషి అయి పుట్టాక ఈ లోకం ఎప్పుడప్పుడు పోక తప్పడు ప్రైతి మరణిస్తాడు మరణించి లోపులో ఆ పైలోకం కేసి చూస్తూ మరణించడం కాదు తన హృదయంలో ఉండే ఆత్మలోకాన్ని చూసి చూడాలి మరణించి లోపల చూడాలి ప్రతివాడు కూడా హెవెన్ కేసు చూస్తూ ఉన్నాడు ఇది జూడో క్రిస్టియన్ థాట్ హెవెన్ అనేది ఒకటి అక్కడికి పోతేనే ఉంది ఇక్కడ లేదు ఇదంతా కూడా అపవిత్రము అదే పవిత్రము అంటూ అలాగా పెట్టేసి ఆ హెవెన్ కేసే చూస్తూ ఉండడము అనే ధోరణి పక్కన పెట్టండి మీరు దేహత్యాగం అయిపోయి లోపల స్వం లోకం ఆత్మలోకాన్ని మీరు దర్శించాలి పోనీ ఒకవేళ దర్శించకపోతే ఏమవుతుంది దర్శించినా ప్రాణం పోతుంది దర్శించకపోయినా ప్రాణం పోతుంది మీరు అదృష్ట ప్రైతి ఆత్మలోకాన్ని దర్శించకుండగా ఏదో గోదానం చేసాము దశలు దానం చేసాము మినుములు దానం చేసాము మాకోసం స్వర్గ ద్వారాలు తెరుచుకుని ఉన్నాయి అని మీరు అలా పైకే చూస్తూ ఉంటే ఈ లో ఆత్మలోకాన్ని దర్శించే భాగ్యం లేకుండా దేహత్యాగం అయిపోతుంది అప్పుడు ఏమైపోతుందో తెలుసిన స ఏన మవిధితో నభునక్తి ఆత్మ అక్కడే ఉంటుంది ఆత్మలోకం అనేది అక్కడే ఉంటుంది జ్ఞానికి ఆత్మలోకమే అజ్ఞానికి ఆత్మలోకమే అటు కానీ ఈ ఆత్మ అనే లోకము జ్ఞానికి ఉపకరిస్తుంది తప్ప అజ్ఞానికి ఉపకరించాలి ఎందుకు ఉపకరించదండి జ్ఞానికి ఉపకారం చేసే ఆత్మలోకం ఎక్కడ ఉంటుంది లోపలే ఉంటుంది అజ్ఞానికి ఉపకారం చేయకుండా ఉన్న ఆత్మలోకం ఎక్కడ ఉంటుంది అజ్ఞానికి దూరంగా ఉంటుందా లోపలే ఉంటుందా లోపలే ఉంది జ్ఞానికి చేసిన ఉపకారం అజ్ఞానికి ఎందుకు చేయట్లేదు అవిదిత తెలిస్తేనే మిమ్మల్ని రక్షిస్తుంది తెలిసి రామచింతన చేయవే మనస ఇంకా ఏదో ఉంది తెలిసి రామచింతన చేయవే మనస మీరు చేయు తెలియకుండగా తప్పెట్లు తాళాలు పెట్టి మధ్యళ్ళు వాయిస్తో డోళ్ళు వాయుస్తో ఓ రామా రామా అని చెప్పేసి మీరు హడాబడి చేసేస్తే ఆ రామనామం మిమ్మల్ని తీసుకెళ్లి వైకుంఠంలో పడేస్తుంది పడేస్తుందా వీ డోంట్ నో రామనామాన్ని గురించి స్వామి రామదాస్ అనేక విషయాలు చెప్తూ అది ఆత్మరూపంగా తెలుసుకుంటున్నాడే మనల్ని రక్షిస్తుంది అని ఘంటాపక్షంగా చెప్పి ఉన్నారు కాబట్టి తెలియకుండా మేము జపం చేసేస్తాం నామం చేసేస్తాం అజాబులుడు అలా చేశాడు అని ఇలాంటి కథలను పెట్టుకుని తెలియకుండా నామం చేసేసి ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఒక ఆయన చెప్పారు నామం సాయి నామం చేసేసాడండి ఇంకేం తెలుసుకోలేదండి ఆయనకి మోక్షం వచ్చేసిందండి మోక్షం వచ్చిందని మీకు తెలుసు అంటే అలా పుస్తకంలో రాశారండి సో ఇది ఎన్సప్ లైక్ కాబట్టి తెలియకుండా ఆత్మలోకం అక్కడే ఉంటుంది మీ లోపలే ఉంటుంది కానీ మీరు తెలుసుకోకపోతే అది మిమ్మల్ని పాలించదు నభునక్తి బుజ్జి అంటే పాలించడం భోజేయడం కాదు బుజ్జి ధాతువుకు రెండు అర్థాలు ఉన్నాయి భుజ్ పాలనాభ్యవహారయో అని రెండు అర్థాలు బుజ్జి అనే ధాతుకి పాలించుటా భోజనం అభ్యవహారం భోజనం రెండు అర్థాలు ఉన్నాయి బుజ్జి ధాతువుకి మీకు ఇప్పటికండి మీకు తెలుసుండాలి సో ఈశావాస్యోపనిషత్తు రెండో వాక్యం ఏమిటి తేన త్యక్తేన భుంజీఠా అనే చోట భుంజీతాహకి శంకరులు ఏమర్థం చెప్పారు పాలయేథాహ పాలన అని అర్థం చెప్పారు తర్వాత వచ్చిన ఆచార్యులు ఏమర్థం చెప్పారో తెలుసిన భోజనం అని అర్థం చెప్పారు ఈశావాస ఉపనిషత్తు మొదటి మంత్రంలో భోజనం ఉంటుందా రక్షించడం ఉంటుందా రక్షించడం మీరు ఆలోచించకండి భుంజీథా అంటే భోజనం చేయమని అర్థం చేశారు భోగించమని అర్థం చేస్తారు భోగించమని కాదు పాలించమని అర్థం పాలించుట పాలించుట అంటే రక్షించుట కాబట్టి అవిదిత నూనతి నీ చేత తెలియబడకుండా మిగిలిపోయిన ఆత్మలోకము మీతోటే ఉంటుంది కానీ మిమ్మల్ని పాలించదు ఎలాగో తెలుసిన యథా వేదో వా అను తా వేదం ఉంది వేద పుస్తకంలో ఉంది వేదం గురువు గారు అని రెండు సార్లు అనాలి గురువు సహనా వవతు అని గురువు గారంటే వీడి తర్వాత సహనా వవ్వతు సహనా వవ్వతు అని రెండుసార్లు అన్నారు వీడు అది ఏమీ అనలేదు వేదం పుస్తకంలో ఉంది ఆ వేదము వీడిని రక్షిస్తుందా అననుక్త వేద ఉచ్చరి గురువు చెప్పిన తర్వాత ఉచ్చరించనవు అనే పని లేకుండా ఆ వేదము వీణ్ణి రక్షించ అన్యద్వా కర్మ అకృతం జ్యోతిష్ఠోమం అనే కర్మ ఉంది ఆ కర్మ చేస్తే స్వర్గానికి వెళ్తారు కర్మ చెయ్యకపోతే స్వర్గాన్ని ఇస్తుందది ఏ కాబట్టి కర్మ అయ్యేది వేదమయ్యేది పఠిస్తే వేదం రక్షిస్తుంది చేస్తే కర్మ రక్షిస్తుంది ఈ ఆత్మలోకం అనేది తెలుసుకుంటే మాత్రమే రక్షిస్తుంది వాటికి మళ్ళాగే తెలుసుకోకుండా దహత్యాగం చేస్తే మీతో పాటే ఉంటుంది ఆత్మలోకం కూడా మీరు స్వర్గానికి వెళ్తే అక్కడక్కడికి వస్తుంది నరకానికి వెళ్తే అక్కడికే వస్తుంది మళ్ళీ మనిషి జన్మ పుడితే అక్కడికే వస్తుంది కానీ మీకు మాత్రం ఏమీ ఉపకారం చేయదు రక్షణ ఇవ్వదు అది మన భాష్యకా అధేతి పూర్వపక్ష వినివృత్ర్థ అధానదానికి తూ అని పూర్వపక్షం ఏంటంటే మేము కర్మతోటే అన్ని సాధించేస్తాం మోక్షం కూడా మాకు కర్మతోటే వచ్చేస్తుందండి అని పూర్వపక్షం ఆ పూర్వపక్షాన్ని త్రోసిపుచ్చారు అధ అర్థం ఏంటో తెలుసినా చాలేండి అని అర్థం అథ చాల్లేండి అంటే అర్థం ఏంటి మీరు చెప్పింది సరిగ్గా లేదు ఇంకా ఆపండి హై ఎవడైనా ఆవచ్చు కూడా వాడు వేద వేదాంగాలు అధ్యయనం చేసిన వాడు అవ్వచ్చు బ్రాహ్మణుడు అవ్వచ్చు లేకపోతే ఎటు చదువుకొని ముక్క రానివాడు కూడా అవ్వచ్చు ఎవడైనా అవ్వచ్చు అస్మాత్ సాంసారికా పిండగ్రహణ లక్షణాత్ అవిద్యా కామకర్మ హేతుకాత్ ఆగంతుకా అస్వరూపభూతాత్ లోకా ఈ లోక నుంచి పోతాడు లోక లో లోక్యతే భుజ్యతే ఇ లోక దేహ లోకం అంటే దేహం మీకు సుఖం లేని బట్టి వస్తుంది దేహాన్ని బట్టి వస్తుంది దుఃఖం లేని వస్తుంది దేహాన్ని మనం యౌ్వనంలో మధ్య వయస్సులో ఉన్నప్పుడు దేహం ద్వారా సుఖాన్ని బాగా జుర్రుకుంటాం సుఖాన్ని బాగా ఆస్వాదిస్తాం ఇంకా వయస్సు అయిపోయిన తర్వాత అది మీకేం చేస్తుంది అంతకే అంత దుఃఖాన్ని అలా ఇచ్చి కుంటూ పోతుంది కాబట్టి భోగ సాధనము భోగాయతనము అంటారు భోగానికి ఆయతనము అది అది లోకము లోకము అంటే దేహము లోక్యతే భుజ్యత లోక దేహ పోని ఈ దేహము నీ నేనే దేహము కాదు రూ అస్వరూపూత అది నీ స్వరూపం కాదు దేహం నీకు దేహమా దేహం మీకు తెలుస్తోంది దేహము మీకు తెలుస్తోంది దేహము తనని తాను తెలుసుకోలేదు మీరు దేహమును తెలుసుకుంటున్నారు దేహోన్న జానాతి కాబట్టి దేహం మీ స్వరూపం కాదు మీ చేత దృశ్యం తెలుస్తూనే ఉంది కదా దేహం స్వరూపం కాదని దీని మీద మనం చాలా చెప్పుకున్నాం సాంసారికా దేహం మీకు చెందినది కాదండి సంసారానికి చెందినది దేహంలో బరువు తగ్గిందనుకోండి కొంచెం మీకు బరువు తగ్గిందనుకోండి ఆ బరువు పెంచడానికి మీరేం చేస్తారు సంసారం నుంచి ఆహారం దాంట్లో పారేస్తారు దేహంలో రోగం వచ్చిందనుకోండి ఆ రోగం తగ్గడానికి ఏం చేస్తారు సంసారం నుంచి దాంట్లో మందు పారేస్తారు కాబట్టి దేహము పెరిగినా సంసారం నుండే తరిగినా సంసారం నుండే రోగం వచ్చినా బయట నుంచే వస్తుంది మందు వచ్చినా బయట నుంచే దేహము ప్రకృతికి చెందినది తప్ప మీకు చెందినది కాదు మీరు అది అర్థం చేసుకోవాలి సాంసారిక దేహం అంటే ఏమిటో తెలుసిన ఓ ముద్దని పట్టుకుని ఇది నేను ఇది నేను అనుకోవడమే ఓ మాంసపు ముద్దని పట్టుకుని అది నేను అది నేను అని వీడు అనుకుంటూ ఉంటాడు అది దేహం యొక్క లక్షణం పిండగ్రహణ లక్షణ దేహాన్ని పిండము అని అంటారు మన వాళ్ళు ఏమనుకుంటారంటే శ్రాద్ధ కర్మలో పెట్టేటువంటి పిండాలు ఉంటాయి పిండం అంటే అదే అనుకుంటారు వాళ్ళకి తెలుసున్న పిండం ఒకటే పిండం అదే తద్ది పిల్లలాడి పెట్టి పిండవే పిండవు పిండ శబ్దానికి అది మాత్రమే అర్థం అది అనుకోకూడదండి పిండ శబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి సంస్కృత భాషలో అనేక అర్థాలు ఉంటాయి పిండ శబ్దానికి ఇప్పుడు ఈ లడ్డు ఉంది చూడండి దాన్ని పిండము అని అంటారు సంస్కృతము పిండ శబ్దంతో అంటారు మధుర పిండ సో పిండం విహాయ కరమాలేఢి అని సంస్కృతంలో సామ్యత ఒకటి వీడు పిండాన్ని విడిచిపెట్టి చేతిని ఆస్వాదిస్తున్నాడు ఇప్పుడు చేతిలో ఉండే లడ్డూను పక్కన పెట్టేసి చేతిని ఆస్వాదిస్తే ఉపయోగం పిండం అంటే లడ్డు అని అర్థం సంస్కృతంలో సామెత కాబట్టి పిండ శబ్ద పిండం అనగానే మీరు వెంటనే అక్కడెక్కడికో వెళ్ళిపోవడం అక్కర్లేదు సో కాబట్ కాబట్టి గంతుక నేను తెలుగు ఏం రాసేమాని చూస్తున్నాను సో ఈ ఈ దేహమును ఆత్మ ఎందు ఆరోపించబడినదే కానీ వాస్తవముగా ఆత్మకు చెందినది కాదు తర్వాత అది వ్యక్తి నేను అనే అభిమానము గలవాడై కర్తృత్వమును ఆరోపించుకొని నేను బ్రాహ్మణుడను అనే అభిమానమును అగ్ని ఆశ్చర్యముగా గల కర్మలను చేయువాడను నేను అనే అభిమానమును కలిగి ఉండను పుట్టుక చావు గల ఈ దేహం అనాత్మయేగానే ఆత్మ కాదు మొత్తానికి ఇక్కడ కొంత సంగ్రహం చేసేగా సో ఇది స్వరూపభూతమైనది కాదు వచ్చిపోయేదండి ఆగంతుకను వచ్చిపోయి ఇప్పుడు మీకు పది కేజీలు బరువు పెరిగిందనుకోండి మీరు కొంచెం ఆహార నియమాన్ని పెట్టుకుని కొంత ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందో పది కేజీలు బరువు పోతుంది కాబట్టి ఈ పది కేజీలు వచ్చి పోయి మొత్తం దేహం అంతా ఆ వచ్చింది పోతుంది అది మీ స్వరూపము కాదు తర్వాత ఈ దేహం ఏం చేస్తుంది తెలుసుకుంటే పర్వాలేదు మీరు స్వరూపము కాదు అని తెలుసుకుంటే మీరు తెలుసుకోలేకపోయారనుకోండి అదే అవిద్య అజ్ఞానము ఆ జ్ఞానం వల్ల కోరికలు పుడతాయి ఆ కోరికలను బట్టి కర్మలు కాబట్టి అవిద్య కామాకర్మ అనే సైకిల్ అజ్ఞానము కోరికలు కర్మలు అజ్ఞానము కోరికలు కర్మలు అనే సైకిల్కి మూలము ఈ దేహము ఇవి ఉన్నది ఆ దేహము పడిపోయి లోపులోనే అసలైన లోకమును మీరు తెలుసుకోవాలి ఈ దేహము నుండి బయటపడే లోపులో అసలైన లోకము స్వం లోకం ఆత్మాఖ్యం ఇది నేను అనే లోకము ఆత్మ అంటే నేనా తత్వం అది ఆ లోకం ఎటువంటిదో తెలుసిన ఆత్మత్వేన అవ్యభిచారిత్వా ఆత్మరూపంగా ఆ లోకము ఎప్పుడు వ్యభిచేదించదు ఇప్పుడు దేహం ఉందనుకోండి బాల్యంలో ఉన్న దేహం యవ్వనంలో ఉందా లేదు యవ్వనంలో దేహం మధ్య వయస్సులో లేదు మధ్య వయస్సులో దేహం వృద్ధాప్యంలో లే ప్రాణం పోతే అది కూడా పోతుంది కాబట్టి దేహం అనేది వ్యభిచరిస్తూ ఉంటుంది ఇప్పుడు ఉండదు అప్పుడు ఉండదు అప్పుడు ఉండదు మరో అప్పుడు ఉండదు కానీ చిన్నప్పుడు ఉండే నేను మధ్య వయస్సులో నేను పెద్ద వయస్సులో నేను ఆఖరికి దేహత్యాగం చేసేప్పుడు కూడా నేను ఈ దేహమును విడిచిపెడుతున్నాను అనే నేను అదే అవ్యభిచయాలి అది ఎప్పుడు మారేది కాదు ఏది మారిపోతూ ఉంటుందో అది మీ స్వరూపం కాదు ఏది మారకుండా ఉంటుందో అదే మీ స్వరూపము కాబట్టి స్వం లోకం ఆత్మాఖ్యం అవ్యభిచారిత్వ ఆత్మ అనే లోకము కూటస్థము అది మారనిది అది వ్యభిచరించని వ్యభిచారం మారడం మారిపోతూ ఉండడం కాబట్టి ఆ లోకాన్ని మీరు తెలుసుకోవాలి స్వం లోకం ఆ దృష్ దాన్ని తెలుసుకోకుండా దేహత్యాగమైపోయిందనుకోండి దాన్ని ఎలా తెలుసుకోవాలి ఆ ఆత్మలోకాన్ని తెలుసుకునే పద్ధతి ఏమిటి అంటే అహం బ్రహ్మాస్మి ఇది నేను పూర్ణముడను అంటే నాలో కామనలకు వెలికి లోటు మొదలైన వాటికి తావులేదు భయములకు బెంగలకు చింతలకు నా ఎందు తావులేదు నేను కామ క్రోధములకు భయ భయములకు అతీతమైన శుద్ధ చైతన్య స్వరూపుడను కర్తృత్వ భోక్తృత్వములకు అతీతమైన చేతనుడను అంతే అంతే తెలుసుకోవడం అహం బ్రహ్మాస్మి అంటే అది ఏదో అనుకునేది మీరు చాలా ప్రాక్టికల్ దాన్ని తెలుసుకోకుండా అదృష్ట అహం బ్రహ్మాస్మిది అదృష్ట నేను పూర్ణుడనై ఉన్నాను అని తెలుసుకోకుండా ప్రైతింద్రియతే మీరు దేహత్యాగం చేస్తున్నారు పెద్ద సమస్య పండితులైన వాళ్ళు కూడా పెద్ద వేదాంత శాస్త్రం అంటారు ఇదంటారు అదంటారు ఆఖరి రోజుల్లో ఇంకా రెండో కూతురు రాలేదు మూడో కూతురు రాలేదు పెద్ద కొడుకు రాలేదు వీడు తదిరం పెట్టకపోతే నేను ఎక్కడికి పోతాను అని బెంగతో పోతాను నేను చెప్పుంటారు శాస్త్రం చెప్పేదానికి వాళ్ళకుండే ధారణలకి ఎక్కడ పొంతన లేకుండా ఎవరు చదువుకున్నవాళ్ళు అన్నమాట ఇంకా చదువుకునే వాళ్ళ గురించి చెప్పేదే ఉంది కనుక ఆ రకంగా తెలుసుకోకుండానే వీడు దేహాన్ని విడిచిపెట్టేస్తాడు సహాద్య స్వలోక అవిదిత అవిద్య వ్యవహిత అస్వ ఇవ అజ్ఞాత అది ఆ లోకము ఆత్మలోకం ఆగైపోయింది వీడికి దేహత్యాగం చేసి టైంకి ఆత్మలోకం ఆగిపోయింది ఈ ఆత్మ లోకము అది స్వమా కానిద స్వం స్వలోకమేది వాడి స్వరూపమే కానీ వాడికి తెలియదు అవేదిత స్వర్గం మీరు గోదానం చేయటరా నేను స్వర్గానికి పోతానంటాడు పోరు వెర్రివాడా స్వర్గం నీ హృదయంలోనే ఉందిరా అంటే నా హృదయంలో స్వర్గం ఏమిటండి నేను అసలే మంచం పట్టుంటా ఇలాంటి మాటలు చెప్తారు ఏమిటండి అంటే చెవిటి వాడి దగ్గరికి వెళ్ళి శంఖం వస్తే అదేమిటో కొబ్బరికాయ ముక్క తింటున్నట్టుగా దాన్ని తింటాం వెర్రివాడా అంటాడు అలాగా మీడు మంచం పట్టున్నావని మీరేమో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి అంటే ఇప్పుడు ఆత్మంటారు ఏమిటా ఇది టైం కాదు కదా ఆత్మకి ఇప్పుడు ఏదైనా గోదానం ఏదో చేస్తే నేను స్వర్గానికి పోతాను ఏం చెప్పంటాను మరి అజ్ఞానం అంటే అలా ఉంటుంది వాడి వాడి దగ్గరే ఉంది ఆత్మలోకం స్వర్గానికి మించింది స్వర్గాక బాప అది కూడా వాడి దగ్గరే స్వలోక కానీ అవిదిత అవిదిత అంటే అర్థమేటో తెలుసిన అవిద్యగా వ్యవహిత వీడికి ఆ లోకానికి మధ్యలో అడ్డు కూడా అజ్ఞానం అనే అడ్డు కూడా ఉన్నది ప్రారంభంలా ఉంటుంది ఒకడికి కోటీశ్వరుడు కోట్లు ఉన్నాయి కానీ ఆ కోట్లకి వీడికి మధ్యలో ఓ బండరాయి అడ్డుగా ఉంది కాబట్టి వీడు ముష్ ఎత్తుకుని ఆ రకంగా ఆత్మలోకము వాడిదే కానీ అజ్ఞానం బండరాయి అడ్డుగా ఉండడండి దీనికి మహాత్ముడు చెప్పాడు సూర్యుడు ధగధగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటాడు కానీ బండరాయి కింద చీకటే బండరాయి కింద విలువస్తుందండి చీకటే అలాగ వీడు హృదయంలో ఆత్మ పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటుంది కానీ వీడు అజ్ఞానం అనే బండరాయి కింద చీకట్లాగా వీడి బతుకు అజ్ఞానం కారణంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేడు దాంతో ఏమైపోతుంది అశ్వ ఇవ అజ్ఞాత తెలియబడని తెలియబడనిది గనుక తనది కాదు అని వీడు అనుకుంటాడు వైకుంఠము తానే తన హృదయమే వైకుంఠము కానీ వాడు తెలుసుకోలేకపోవడం చేత వైకుంఠం అక్కడ ఎక్కడో ఉంది అక్కడికి వెళ్ళాలి మా గురువు గారు ఎస్తంటే కానీ ఇక్కడికి వెళ్ళాలి కూడా గురువు గారు నాకు నిన్న ఎవరో మన మిత్రులు ఎవరో చిన్న ఆడియో పంపించారు ఆడియోలో ఏంటంటే ఈతను వాడికి ఫోన్ చేశాడు ఏమండి ఫాదర్ నా నా మాట ఏం చెప్పారు అంటే నీ మాట నేను సెటిల్ చేసేసానయ్యా నీకు స్వర్గంలో నీకు మంచి సీటు అంతా నేను ఎన్పాంట్ చేశాను పదివేల రూపాయలు అవుతుంది నువ్వు ఆ పదివేలు పట్టుకు తక్కారా అని ఆయన చెప్పాడు అంటే నేను అంత పదివేలు ఒక్కసారిగా తేలేనుండీ అని ఇవతల నుంచి వీళ్ళు అంటే అవతల చూడు స్వర్గంలో నీకు వెళ్ళేప్పటికి నీకు ఇండిపెండెంట్ బాత్రూమ్ అటాచ్డ్ రూము అవి కావాలా అక్కర్లేదా కావాలి మరి అయితే పదివేలు అవుతుంది మరి దానికి నువ్వు ఆ మాత్రం పెట్టుబడి పెట్టకపోతే ఎక్కడ కుడుకుతుంది మరి మీ మిత్రుడేమో ఇప్పటికే పదివేలు తీసుకుని బుక్ చేసేసుకున్నాడు స్వర్గంలో మీదే ఆలస్యం అని ఆయన చెప్తాడు సరే అయితే నేను అప్పు సప్పు చేసి పట్టుకొస్తాను రూల్ మాత్రం రిజర్వేషన్లో అట్టి పెట్టండి అని వీళ్ళు చెప్తాడు ఇది ఫోను ఫోన్ డిస్కషన్ ఎలా ఉంది హౌస్ ఇప్పుడు చెప్పింది కొంచెం మోటుగా ఉన్నది జ్యోతిష్టమైన స్వర్గకామో ఏ అంటే చాలా గంభీరంగా అంతే తేడా ఇప్పుడు జ్యోతిష్ఠోపంతో నువ్వు చేసి నువ్వు పొందదగిన స్వర్గము జ్యోతిష్ఠోపం చేయడానికి ముందే నీ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉన్నది మరి దీన్ని ఏం చేద్దాం కానీ వాడు తెలుసుకోలేదు ఇది ఎలాంటిదంటే ఏనం సంఖ్యాపూ సంఖ్యాపూర్ణ ఇవా లౌకిక ఆత్మానంద భునస్తి దీనికి సంఖ్యాపూర్ణ అన్నారు మామూలుగా ఇంతకు ముందు చెప్పిందే వీళ్ళు పది మంది నది దాటారు అందరూ వచ్చారో లేదో తెలియడం కోసం వీళ్ళ గ్రూపు నాయకుడు లెక్క పెట్టాడు లెక్క పెడితే తో వచ్చారు మళ్ళీ రే నేను మళ్ళీ సంఖ్య లెక్క పెట్టడం మీరు ఇటు ఇటు కదిలిపోతున్నారా సంఖ్య రాదు ఈసారి కదిలేరంటే కట్టెపుచ్చుకుని వాయిస్తాను కదలకుండా లాగా స్తంభాల్లా నిలబడండి కదలద్దు అని నిలబెడతాడు లైన్లో మళ్ళీ లెక్క పెట్టాడు మళ్ళీ ఎంతమంది వస్తారు ఇప్పుడు వస్తారు అయ్యో పొదవవాడు లేడు అని కూర్చుని భోరు భోరు అని ఏడుస్తూ వీడు ఏడుస్తున్నాడు కాబట్టి మిగతా వాళ్ళు అందరూ ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు పెద్దవాళ్ళు ఎవరో మొదలు పెడతారు సో దాన్ని బట్టి ఇంకా వచ్చి అందరూ ఏడుస్తూ ఉంటారు ఎవరు ఎవరైనా వచ్చారనుకోండి చూడడానికి తీరా వాళ్ళు వచ్చేప్పటికి అంతవరకు వీళ్ళు కాఫీలో టీలు తాగుతా బాగాలేవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఎవరో వచ్చే పెద్దవాళ్ళు ఎవరు వడి మొదలు పెడతారు మొదలు పెట్టేప్పటికి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మొదలు పెడతారు ఇవి వచ్చిన వాళ్ళు కూడా ఓ ఏడుపు ఏడిచి తర్వాత ఓ కప్పు టీ తాగి నాడు కబుర్లు చెప్పి వెళ్తారు సో ఆత్మానం నభు కాబట్టి వీడి పదో పదో లెక్కబెట్టాడు ఎందుకోసం ఏడుస్తున్నాడు వీడు పదోవాడి కోసం పదోవాడు ఎక్కడ ఉన్నాడు తన హృదయంలో ఆత్మరూపంగా లేడుమది కానీ వాడికి అసలుగా తెలియదు పదోవాడు అక్కడే ఉండి కూడా తెలియకపోవడం చేత వాడిని రక్షించట్లేదు ఆత్మానం నభునక్తి పదోవాడు అక్కడే ఉండి కూడా వాడిని వాడే రక్షించుకోలేకపోతున్నాడు నపాలయతి కాబట్టి భునక్తి అంటే భోజనం చేస్తున్నాడని అర్థం చెప్పకూడదు పాలయతి అని చెప్పాలి చూడండి భున ఒక మంత్రంలో తేన తిక్తేన భుంజీథాహ అనే మంత్రంలో పాలయేతా అని అర్థం చెప్పకుండగా భోజనం అని అర్థం చెప్పడం వల్ల మొత్తం ఒక కల్ట్ కల్టంతా భోజన ప్రధానంగా నడుస్తూ ఉంటుంది స్వీట్లు చేయటం నాలుగు చేయి ఆరు చేయి దేవుడికి ఇంకొంచెం పెట్టు ఇంకొంచెం పెట్టు అవన్నీ తర్వాత మనమే పుచ్చుకునేది ఎలాగా మొత్తం భోజనమే ప్రధానమైన కార్యక్రమం ఎందుకని కేవల చెత్తైన భుంజీతా అనే మంత్రం దగ్గర భోజనం అర్థం చెప్పడం వల్ల వచ్చిన కష్టం అదే పాలైతే అర్థం చెప్పారనుకోండి వీళ్ళు భోజనం చేస్తారు భోజనం చేయడం కొంచెం సామాన్యంగా భోజనం చేస్తారు ఊరికే అలాగా వండి వండేసుకుంటూ ఉండడం డజన్స్ అండ్ ఆఫ్ ఐటమ్స్ తయారు చేస్తూ ఉండడం ఓ దేవుడికి ఒకసారి ఇలా ఇలా అన్నాం మళ్ళీ తమే భక్షిస్తూ ఇదో కార్యక్రమం భక్షించడమే మతము అనే పరిస్థితికి రావడానికి కారణం నిత్యాన్నదానం అక్కడ క్యూలో నిలబడగలిగితే కడుపు నిండా భోజనం పెడతారు సాంబార్ వేస్తారు తర్వాత కూర వేస్తారు అరిటాకులు భోజనం పెడతారు లడ్డూలు పెద్ద పెద్ద లడ్డూలు కొనుక్కోవచ్చు చిన్నది కొద్దిగా ఫ్రీగా ఇస్తారు పెద్దది కొనుక్కోవాలి మీరు కళ్యాణం చేస్తే మూడు పెద్ద లడ్డూలు మీకు ప్రత్యేకంగా సమర్ప ఇంకా ఎంతసేపు ఒకటే గోల ఆ తయారేంజ్ ఆ భుజీ శబ్దానికి ధాతువుకి అర్థం సరిగ్గా ఇది చెప్పాల్సింది అది చెప్ప ఉంది అర్థం సో ఇక్కడ ఆయన నా పాలయతి ఏం చెప్తుంది నా భునక్తి మామూలుగా భునక్తి అనగానే భోజనం అనే అర్థం వస్తుంది నో నా పాలయతి శోకమోహ భయాది దోషాపన ఏనా చూడండి మీరు కనుక ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే మీకు శోకం పోతుంది మోహం పోతుంది భయం పోతుంది నేను నిన్న మెడిటేషన్లో దీని గురించే విస్తారంగా చెప్పాను గతాన్ని గురించిన సంకల్పాల సంకల్పాలు వాటి నుంచి శోకము పోతాయి భవిష్యత్తు గురించి బెంగా భయము పోతాయి వర్తమాన కాలంలో ఒక టెన్షను ఒక అసంతృప్తి మోహము అన్నదానికి అర్థం అది కూడా పోతుంది మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవటం ద్వారా ఎలా అయితే నేనే పొదవ వాడిని అని వాడు తెలుసుకున్నాడనుకోండి వాడికి శ్లోకం మోహం భయం అన్నీ పోయాయి ఆ రకంగా తన స్వరూపాన్ని తాను తెలుసుకున్న వాడికి అన్నీ పోతాయి మళ్ళీ దీని మీద దీనికి దృష్టాంతం ఎలాగంటే అంటే తెలుసుకోకపోతే రక్షించదు సుమ అన్నదానికి దృష్టాంతం ఎలాగా యథాచ లోకే అంటే యథా అని ఉంటే పెట్టుకోవాలి ఎలాంటి దృష్టాంతం లోకమునందు వేద అననుక్త అన అనధీత కర్మాద్యవబోధకత్వేనా నురక్తి అంటే వేదం ఉంది వేదం చదువుకుంటే మీకు కర్మల్ని బోధిస్తుంది ఆ కర్మల్ని చేసుకుంటే పుణ్యం వస్తుంది పుణ్యం వస్తే స్వర్గాది లోకాలు సుఖ దుఃఖాలు లభిస్తాయి మీరు వేదం చదువుకోలేదనుకోండి మీకు కర్మ తెలియదు పుణ్య పుణ్యము లేదు సుఖము లేదు కాబట్టి వేదం మిమ్మల్ని రక్షించాలంటే ఎప్పుడు రక్షిస్తుంది దాన్ని చదువుకుంటే మిమ్మల్ని అది రక్షిస్తుంది చదువుకోకపోతే ఉంటుంది పుస్తకాలు ఉంటాయి వేద విద్వాంసులు ఉంటారు అన్నీ ఉంటాయి కానీ రక్షించడం అనేది ఉండదు